బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయత్మనే లోకరణ్యాయ సాధు రూపాయ మంగళం హరి బ్రూహి ముకుందేతి అనంత రసినే పాయి ముకుందేతి బ్రూహీ ముకుందేతి రసేనే పా ముకుందేతి అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన కంసహరేతి బ్రూహీ ముకుందేతి రసేనే పా ముకుందేతి అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన బ్రూహిముకుందేతి రసనే పాహిము కుందేతి సంస్కృతంలో బ్రూహి అంటే చెప్పుము అని అర్థం అండి ఎవరిని రసనే రసనేంద్రియం అంటే నాలుకండి ఓ నాలుగు గారు ముకుంద అని ఆ పరమాత్మ యొక్క నామమును ఉచ్చరించు అని నాలుగుని సంబోధిస్తూ చెప్పినటువంటి సంకీర్తన బ్రూహిముకుందేతి పాహిముకుందేతి అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన కం సహరేతి బ్రూహీ ముకుందేతి రాధారమణ రమ్యగునేతి గు రాజీవాక్ష ఘనశ్యాతి బ్రోహిము కుందేతి కరుణానిధే గోవిందో వశిష్ఠగీత మొదట అధ్యాయం వైరాగ్య ప్రకరణం నిన్నటి జనం ప్రారంభం చేసినాం ఈ మహాగ్రంథంలో ఆరు అధ్యాయములనై నేను చెప్పినాము మొట్టమొదటిది వైరాగ్య ప్రకరణం సందర్భం జ్ఞాపకం చేస్తున్నాం విశ్వామిత్రుడు అండి దశరథుని యొక్క ఆస్థానమునకు వచ్చి యాగ సంరక్షణార్థమై శ్రీరామచంద్రుణ్ణి సహాయంగా పంపమని కోరినారు దశరథులు ముందుగా వాగ్దానం చేసినారు మహాత్మా మీరు వచ్చినటువంటి పని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని ముందుగా వాగ్దానం చేసినారు తదుపరి రామచంద్రుణ్ణి పంపమంటే వారు సందిగ్ధావస్థలో పడిపోయినారు పంపుతా లేదా ఎంతో వాత్సల్యం కలిగి అందులో పెద్ద కుమారుడు రామచంద్రుని ఎందు వారికి ఎంతో ప్రేమ ఉన్నది అటువంటి వారిని రాక్షసుల దగ్గరికి పంపడానికి వారికి ఇష్టపడలేదండిది కానీ వశిష్ఠులు వారి విషయం అంతా గమనించి దశరథ మహారాజుకి హితబోధ చేసినారు ఏమండి మహారాజు వాగ్దానం ఉల్లంఘన చేయటం మంచిది కాదు మీరు ముందుగా మహర్షి గారికి వచ్చిన పని నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చినారు ఇప్పుడు డోలాయమాన పరిస్థితిలో ఉండటం అనేది మంచిది కాదు తప్పకుండా రామచంద్రుని పంపించండి వారు ఇటువంటి రాక్షసులు ఎంతమందినైనా తరివేయటానికి వారికి సామర్థ్యత ఉంది అని వశిష్ఠులు వారు చెప్పినందువల్ల దశరథ మహారాజు పిలిపించారు ఎవరినే రామచంద్రుడు ఆ ఏ పరిస్థితిలో ఉన్నాడు చెప్పండి రామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి మనసులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనగా మార్పు వచ్చిందండి ఏమిటి మార్పు చెప్పండి ఈ సంపదలు ఈ భోగములు ఇవన్నీ అశాశ్వతం ఈ జీవితం కూడా క్షణికమైనటువంటిది ఈ శరీరం ఎల్లకాలం ఉండేది కాదు శాశ్వతమైన పదార్థం ఏది అనేటువంటి వారికి ఆలోచన కలిగింది దాని గురించి పదే పదే చింతన చేస్తున్నారు ఏకాంతంలో కూర్చుని సరిగా ఆ టైంలో దోత ఆ దశరథుడు పంపిన దోతగారు వచ్చి అయ్యా రామచంద్ర మీ తండ్రి ఆహ్వానం చేస్తున్నారు మీరు దయచేయండి అని వెంటనే రామచంద్రుడు అక్కడికి వస్తారు ఎక్కడికి ఆ స్థానంలోకి అనేక మంది వశిష్ఠుల వారి యొక్క విశ్వామిత్రుని యొక్క బోధ వినటానికి అక్కడికి వచ్చేసారండి ఎక్కడికి ఆ దశరథుని యొక్క మహాసభకి ఎన్ని ఎంతమంది అక్కడ ముముక్షువులు తపస్సంపన్నులు జిజ్ఞాసులు ఇటువంటి వారందరూ కూడా వచ్చి చేరారండి మహారాజులు కూడా వచ్చి చేరారు కారణం ఇటువంటి అవకాశం ఎల్లప్పుడూ దొరకదండి గోల్డెన్ ఆపర్చునిటీ ఏమండి మహాత్ములైనటువంటి ఇద్దరు అవతారమూర్తి అయినటువంటి శ్రీరామమూర్తికి ఆ చక్కని బోధ చేస్తుంటే అది ఎటువంటి అవకాశం చూడండి నిజంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారండి ప్రకాశం ఎక్కడ ఉన్నదో చక్కగా దాన్ని సదుపయోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహానుభావులంతా వచ్చి అక్కడికి ఆసీనులైనారు ఎక్కడ దశరథుని యొక్క ఆస్థానంలో ఆ సమయంలో విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తున్నారు ఎవరిని రామచంద్రుడు రామచంద్ర మీ ముఖం ఏటో చింతాగ్రస్తంగా ఉంది విచారంగా ఉన్నది రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడే ఉండి సంపదలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా దిగులతో ఉండటానికి కారణం ఏమిటి అని విశ్వామిత్రుడు నిన్న ప్రశ్న వేస్తారు ఎవరిని రామచంద్రుడిని ఎందుకంటే ముఖం చూడగానే ఏదో ఒక చింత దిగులు ఒక దుఃఖం వారికి గోచరించిందండి ఎవరికి విశ్వామిత్రుడికి రామచంద్రుడు ఎందుకు ఈ విధంగా ఉన్నారు ప్రశ్న వేసినారు రామచంద్ర ఎందుకు ఈ విధంగా ఉన్నారు మీకు అనేకమైనటువంటి అవకాశములు ఉన్నాయి కదా సుఖాలు అనుభవించడానికి ఆనందంగా ఉండవలసినటువంటి పరిస్థితి కదా ఏదో చింతాగ్రస్తంగా ఉన్నారు కారణమేమిటి అని విశ్వామిత్రుడు ప్రశ్న చేసినారు రామచంద్రుడు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఈ మూడు రోజులు కూడా రామచంద్రని యొక్క వైరాగ్యం చూజు ఈ వైరాగ్యం కనుక లేకపోతే పెద్దలండి వారికి మోక్షమును కూర్చున్నటువంటి ఆ మార్గం సరిగ్గా వారు చెప్పరండి ఎందుకంటే బూడిదలో పన్నీరు పోస్తే నిరుపయోగం అయిపోతుంది కదండి క్షేత్రం కనుక చక్కగా దున్నకుండా విత్తనం వేస్తే నిరుపయోగం అయిపోతుంది కదండి అందుకనే ఇప్పుడు ఒక చెవిటివాడు మా కూర్చోమ్మా కూర్చోండి అమ్మగారు ఎవరు మధ్య మధ్య రావద్దు సర క్షేత్రం సరిగా దున్నకుండా విత్తనం కనుక వేస్తే ఏ విధంగా నిరుపయోగం అయిపోతుందో ఇంకొక ఉపమానం కూడా ఉందండి బధిర శంఖారావం అంటారండి బధిరుడు బధిరుడు అంటే ఎవరండి చెవిటివాడు ఒక ఆయన చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం అవుతున్నట్టండి ఏమైనా ఉపయోగం ఉందండి చెవులు బాగున్న వాళ్ళ దగ్గర శంఖం ఊతే ఏదైనా ఉపయోగం ఉందే కానీ చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్టే అయిపోతుందండి ఎప్పుడు అర్హత లేకుండా వైరాగ్యం లేకుండా తరించాలనే కుతూహం లేకుండా ఎవరైనా ఆత్మబోధ బ్రహ్మజి ఈ బ్రహ్మనిష్ట సంబంధమైంది ఎవరైనా బోధ చేస్తే వృధా అయిపోతుందండి అందుచేత మహాత్ములు వచ్చిన శిష్యులందరికీ బోధ చెప్పరండి సరే అనేక మంది గురువు దగ్గరికి శిష్యులు వస్తారండి ఆ శిష్యుల్ని ముందు పరీక్షిస్తారు చూడండి ఇప్పుడు ఒక రోగి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఔషధం ఇవ్వండి అంటే వెంటనే ఇస్తాడా నాయన నీ రోగం ఏమిటి ఏ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి డాక్టర్ గారు పేషెంట్ని చక్కగా అడిగి ఆ విషయం అంతా తెలుసుకుని దానికి తగినటువంటి బ మందు అదే అదేవిధంగా ఈ గురువులంతా ఎవరో తెలుసండి డాక్టర్లండి ఈ జిజ్ఞాసతో వచ్చినటువంటి శిష్యులంతా ఎవరంటే పేషెంట్స్ పేషెంట్స్ అంటే రోగులండి ఏ రోగం మీరు అడగచ్చు భవ అండి అది వారికి ఒక్కరికేనా కాదండి పుట్టిన ప్రతివాడికి కూడా ఈ రోగం తగులుకుంటుందండి సరే భవ అంటే ఏమిటి చెప్పండి శరీరం టు ఎగ్జిస్ట్ ఉండటం అనమాట భవ అంటే టు ఎగ్జిస్ట్ దేనితో విత్ ఏ బాడీ అది ఈ శరీరంతో ఉండటమే ఒక రోగం అండి చాలా ఇప్పుడు సమాధి స్థితి అంటే ఏమిటి తెలుసండి సూపర్ కాన్షియస్ చక్కగా ఆసనం వేసి కూర్చుని ఏ సంకల్పం లేకుండా మూడు మర్చిపోతారండి మూడు మర్చిపోతారు సమాధి స్థితిలో ప్రపంచం దేహం మనస్సు ఈ మూడింటిని మరవటమే సమాధి స్థితి చాలా దేవుణ్ణి పొందటం కాదు ఆత్మను పొందటం కాదు ఎందుకంటే ఆత్మ స్వతసిద్ధంగా ఉండనే ఉన్నది కొత్తగా వాడు తెలుసుకోవాల్సిందేమీ లేదు హీ ఈజ్ రియల్లీ గాడ్ బట్ ఇదండి పరిస్థితి చాలా కొత్తగా దేవుణ్ణి పొందటం కానీ కొత్తగా మోక్షం పొందటం కానీ కాదండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిది లాస్ట్ అధ్యాయం పేరు ఏం పెట్టాడు చెప్పండి మోక్ష సన్యాసం చూ మోక్ష సన్యాసం రా ఓ అర్జున పదిహేడు అధ్యాయములు మీరు చక్కగా శ్రవణం చేసి ఆచరణలో పెడితే ఇంకా మోక్షం ఎందుకు ఆ మోక్షమును వదిలేయండి అని ఇచ్చినాడు చూడండి మోక్షం అనే సంకల్పం ఆ సంకల్పం ఇంకా మీకు మనసులో వద్దు సన్యాసం అంటే త్యాగం సమ్యక్ాస మోక్షం అనేటువంటి పదం మీరు కలవరించవద్దు ప్లీజ్ రిమూవ్ ఇట్ ఎందుకు మీరే దేవుడు అయిపోయినారు ఇంకా మోక్షం ఏమిటండి మోక్ష స్వరూపుడు కనుక దేవుడు ఎవరికైనా దేవుణ్ణి పొందటం అనేటువంటిది అందరు అంటూ దైవ సాక్షాత్కారం పొందినాను దానికి అర్థం లేదండి మాది అసలు వాల్యూ లేదండి దైవ సాక్షాత్ పొందటం ఏమిటి మీరు దేవుడుగా కాకపోతే కదా సాక్షాత్కారం మీరు దేవుడు అయ్యున్నారు కానీ మర్చిపోయినారు ఇదండి పరిస్థితి జీవుని యొక్క పరిస్థితి ఏమిటంటే తాను భగవంతుడు కాకుండా ఉన్నటువంటి టైం ఎప్పుడూ లేదండి హీఈ్ ఆల్వేస్ గాడ్ ఎప్పుడు దేవుడుగానే ఉన్నాడు అజ్ఞాన స్థితిలో కూడా దేవుడుగానే ఉన్నాడు వాడు ఆత్మస్వరూపుడుగానే ఉన్నాను కానీ ఆ విషయం తెలియదండి తెలియక ఈ విధంగా ఏడుస్తూ కూర్చున్నాడు దుఃఖంతో కనుక ఇప్పుడు ఈ దుఃఖం పోవాలంటే తన నిజస్వరూపం తెలుసుకోవాలి నేను శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఇంద్రియములు కాదు వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి సచ్చిదానంద చైతన్యం అనేటువంటి భావన కనుక తెలుసుకుంటే అదే మోక్షం అండి సరే చిన్న దృష్టాంతం చెప్తాను ఒక లక్షాధికారి ఉన్నాడండి లక్షాధికారి ఓహో కావలసిన డబ్బు సంపాదించాడు కానీ ఆయన కుమారుడున్నాడు చూడండి ఒక్కడే కుమారుడు అండి వాడంతా సర్వనాశనం చేస్తున్నాడండి ఊరికి దుబారా చేస్తున్నాడు డబ్బు తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం చేస్తుంటే తండ్రి గారికి అండి మనస్సు ఆయాసం కలిగి వీడికి తెలియకుండా ఏం చేశాడో తెలుసండి తనకు ఉన్నటువంటి డబ్బంతా బంగారం బంగార రూపంగా మార్చేసి ఒక బిందిలో పెట్టాడండి ఆభరణములు వజ్రములు వైడూర్యములు ఇవన్నీ లక్షలు విలువ చేస్తుందండి ఒక బంగారపు పాత్రలో పెట్టి ఈ కుమారుడు రాత్రిపూట నిద్రపోతుంటే దాని అండి దొడ్డిలో ఒక గుంట తవి ఆ పాత్రను పాతి పెట్టాడండి ఎవరో ఈ కారణం వీడు నాశనం చేస్తున్నాడు వీడికి తెలియకూడదు తను సొత్తంతా ఈ బిందిలో పెట్టి బంగారు బిందులో దొడ్డిలో పాతి పెట్టాడు కుమారుడికి తెలియదండి కొన్నాళ్ళు గడిచిన తర్వాత అండి తండ్రి ముసలివాడైపోయినాడు వృద్ధుడైనాడు ఇక దగ్గరకు వస్తున్నది కాలం పెద్ద వ్యాధి తగులుకుందండి వ్యాధి తగులుకుంటే డాక్టర్లు నిరాశ ప్రకటించారు ఎక్కువ కాలం జీవించేటువంటి పరిస్థితిలో లేడు అప్పుడు అనుకున్నాడు రాత్రిపూట ఎవరైనా ముసలాయన రేపు ఉదయం ఇక్కడ బంగార బిందె దాచి ఉన్నట్టు నా కుమారునికి చెప్తాను ఎందుకంటే నేను అవసాన కాలం వచ్చేసింది నేను దాటిపోతే వాడికి ఎట్లా తెలుస్తుంది ఈ ధనం కనుక ఇక వాడే వారసుడు కనుక తప్పకుండా చెప్పటం మంచిది అని రేపు ఉదయం పెట్టాడండి రేపు ఉదయం వాడికి చెప్తాను దేని గురించి బిందె ఆ విధంగా దొడ్డిలో ఉన్నది నేను తవ్వుకుని తీసుకోమని సరిగా రాత్రిపూట పండుగని పొద్దున లేవంగానే ఏమైనా తెలుసండి కఫవాతములు పట్టేసిందండి కఫవాత పిత్త ఇవన్నీ బట్టి కంఠావరోధం ఇక మాట్లాడటానికి శక్తి లేకపోయింది అప్పుడు ఎట్లా మాట్లాడతాడు సైగలు సైగలు చేస్తే వాడికి ఏం తెలుస్తుంది ఇట్లా ఇట్లా అంటే ఏం అర్థం కావటం ఆ విధంగానండి ఈ కఫవాతములు బట్టి దాంతోనే ప్రాణం పోయిందండి సరే కుమారుడికి చెప్పలేదు తండ్రి చనిపోయినారు ఈ ఆస్తి దొడ్డిలో ఉందండి ఇక చూడండి కుమారుడు తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేసినారు దీని పేరు ఔర్ధ్వ దైహిక కర్మలు అవర్ధ దైహిక కర్మలు అంటే ఒకరు చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి శ్రాద్ధములు తర్పణాలు ఇవన్నీ ఆయన్ని పూర్తి చేశారని పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఆకలి ఇంట్లో ఏవైనా బియ్యం ఉన్నదా చూచాడండి లేవండి పోనీ ఏదన్నా డబ్బు హోటల్లోంచి ఏదైనా తెప్పిస్తామంటే పర్స్ ఎక్కడో కనిపించలేదండి డబ్బు ఎక్కడో కనిపించలేదు బియ్యం ఏమీ లేవు కరకర ఆకలి ఏం చేస్తాడు చెప్పండి అది రెండు గంటల వరకు ఆలోచనలో పడ్డాడు ఏం చేయాలి ఏం చేయాలని ఇంట్లో డబ్బు లేకపోయి బియ్యం లేకపోయి భోజనం ఎట్లా అందువల్ల ఒక పాత్ర తీసుకున్నాడండి ఒక పాత్ర తీసుకుని ఊళ్ళో భిక్షాటనం మొదలుపెట్టాడండి చూడండి భౌతి భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడండి ఎవరు లక్షాధికారి యొక్క కుమారుడు భిక్షాధికారి అయిపోయినాడండి సరే ఏ ల్యాక్ బికమ్ ఏ బెగ్గర్ చూచారా అడుక్కుంటూ భౌతిక భిక్షాందేహి అందరూ నవ్వుతున్నారండి ఏమయ్యా ఈ ఎందుకు వచ్చింది నీకు దరిద్రం మీ తండ్రి కోటీశ్వరుడు లక్షాధికారి కదా ఆయన చెప్తా మా తండ్రి లక్ష్యాధికారే కానీ ఆ లక్షలు ఎక్కడున్నాయో నాకు తెలియ అన్నాడు తండ్రి లక్ష్యాధికారే కానీ నాకు తెలియదు ఎక్కడున్నాయో ఈ విధానం అందుచేత భిక్షాటనం చేసుకుంటున్నాను ఒక ఇంటికి రాగానే ఒక ముసలాయన ఏమయ్యా ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దీన పరిస్థితి మా తండ్రి గారు డబ్బు ఎక్కడుందో చెప్పలేదు అన్నాడు మే ఇద్దరం స్నేహితులు ఆయన జీవించినప్పుడు నాకు ఒక మాట చెప్పాడు నా ఆస్తి దొడ్డిలో పాతి పెడతామని ఒక మాట చెప్పాడు కాబట్టి మనం వెళ్ళి ప్రయత్నం చేస్తాం దొడ్డిలంతా తవ్వేస్తాం ఎక్కడైనా ఉంటే నీ అదృష్టం అన్నాడు ఆ ముసలాయిని పట్టుకొచ్చి పది మంది సర్వెంట్స్ లేబరర్స్ తీసుకొచ్చి దొడ్డంతా తవ్వేశారండి ఒకచోట ఈ బంగార పాత్ర బయటపడిందండి సార్ ఆ బంగార పాత్ర బయటపడంగానే కుమారుడికి ఇచ్చేసినారు ఆయనండి మళ్ళా సంపదలు అనుభవించడం మొదలుపెట్టాడు చూచరా వాడు భిక్షాతి గారిగా కారణం ఏమిటి చెప్పండి డబ్బు లేఖనా కాదు డబ్బు ఉన్నది కానీ ఎక్కడున్నదో తెలియదు కాబట్టి వాడు అడుక్కు తింటున్నాడు అండి ఆ పరిస్థితి ఉందండి ఇప్పుడు జనానికి ఇచ్చారా ప్రాణికోట్లందరికీ భగవత్ స్వరూపం వారి హృదయంలోనే ఉన్నారండి ఎక్కడ దేవుడు అనే వారు దూరంగా లేరు గీతలో చెప్పలేదు సర్వస్య చాహం హృది అర్జునే నా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలిసినాల్ అంటాడు ప్రతి ప్రాణి యొక్క హృదయంలో నేను నివాసం ఉంటున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతస్మృతి అపోహనంచీతలో చెప్తాడు మరి అందరి యొక్క హృదయంలో ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు జనం అంతా దుఃఖపడుతున్నారు దేనికి పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది జీవులకు చెప్పండిది జనన మరణ రూపమైనటువంటి క్లేశం ఆ ఆ భగవంతుడు తనలో ఉన్నాడని చెప్పి తెలియదు ఒకవేళ తెలిసినప్పటికీ వారిని కనుక్కోటానికి వారికి దారి తెలియటం లేదండి అది కనుక పరమాత్మను గుర్చి కొత్తగా తెలుసుకోవటం కానీ కొత్తగా పొందటం కానీ ఏమీ లేదండి భగవంతుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి కర్చం ఆ కర్చం తొలగిస్తే చాలండి ఏమిటి ఆ కర్చం చెప్పండి మనస్సు అది ఏ ప్రపంచం దేహం మనస్సు ఈ మూడింటిని మర్చిపోవాలండి మనం ఫర్గెట్ ది స్త్రీ లేకపోతే కాన్సన్ట్రేషన్ కుదరదు ఆనందం అనేది కలగదండది కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్కదాన్ని రిమూవ్ చేయమంటాడు విభాగం విభాగం చేసేయండి అనవసరమైంది అసారమైనటువంటిది జడమైనటువంటి వస్తువు నీవు కాదు నీవు చైతన్యమైనటువంటిది క్షేత్ర జ్ఞ అంటాడు చూడండి హీ హూ నోస్ ఈ ఈ ప్రపంచాన్ని దృశ్యాన్ని తెలుసుకునేటువంటి చైతన్యమే తాను చూడండి క్షేత్ర క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞం అంటే పరమాత్మ క్షేత్రం అంటే ఈ మూడు ఏమిటి చెప్పండి ప్రపంచం దేహం మనస్సు ఈ మూడింటిని మరవటం ఎట్లా చెప్పండి ప్రపంచాన్ని మరవటానికి భగవంతుడు చక్కని సదుపాయం చేశాడండి మనకి ఏమిటో తెలిసిన రెప్ప కంటికి రెప్ప పెట్టాడండి యు కెన్ క్లోజ్ ఇట్ ఆర్ ఓపెన్ ఇట్ ఎంత సౌకర్యం చేశాడు చెప్పండి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా దేనికైనా తలుపు పెట్టాడా చెప్పండి తలుపు ఏ ముక్కుకి తలుపు ఉందా చెవికి తలుపు ఉందా దాన్ని మూసుకోగలరా చెప్పండి లేదు కదా ఒక్క కంటిని మాత్రం మూసుకోవటానికి ఇక్కడ తలుపు పెట్టాడు భగవంతుడు దాని ఎంత సదుద్దేశమో చూడండి ఆయన ప్రపంచం చూడాలంటే వ్యవహారంలో చూసుకో ధ్యానంలో మాత్రం యు ప్లీజ్ క్లోజ్ ది డోర్ అది ప్రపంచం పూర్తిగా పోతుందండి ఇప్పుడు కన్ను మూసుకుంటే ఈ ప్రపంచం దేని మీద ఆధారపడింది కన్ను కంటి మీద గుడ్డి ఏమైనా ప్రపంచం ఉందా చెప్పండి లేదు కదా ఎందుకు ఆ కంటికి ఆ కన్ను మూసుకుపోయింది వాడికి ఇంకా ప్రపంచం ఏమిటి కనుక ఈ ప్రపంచం కన్ను తెరుచుకుంటే ఈ నామరూపాలు ఈ గొడవ ఈ వ్యవహారం ఇదంతా అడ్డొస్తున్నది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దిశ అనవలోకయం దిక్కులు చూడవద్దు అని గీతలో చెప్పాడు ఎందుకు చూడకూడదు అది కనుక చూస్తే ఏమవుతుందండి ఇక్కడ ఏకాగ్రత భంగం అయిపోతుందండి ప్రపంచాన్ని మరవాలంటే చక్కగా కన్ను మూసుకొని కన్ను మూసుకోవటం అంటే మళ్ళీ నిద్రపోవటం కాదండి అది జాగ్రత్తగా చూడండి కొందరు కళ్ళు మూసుకుని తూగుతూ భరతనాట్యం ఆడుతుంటారండి అది ధ్యానం కాదండి సర కళ్ళు మూసుకుంటే మేలుకు మేలుకుని నిద్రపోవాలి అది మేలుకోవటం వేక్ఫుల్ స్టేట్ జాగ్రత్త వస్తువులోనే సమాధి స్థితి లభిస్తుందండి స్వప్నంలో కాదు సుషుప్తిలో కాదు చక్కగా ఆసన వేసి ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా ఆ మనస్సును గనక నిశ్చలంగా నిర్వికారంగా గనక చేసుకుంటే ఆహా ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా గీతలో రేపు ఆరవాధ్యాయంలో అర్జున ఇటువంటి లాభం ఇంకెక్కడ దొరకదంటాడు ఎం లబ్ధ్వాచ అపరం లాభం ఆ లాభం అనే పదం అక్కడ ఉల్లేఖించారంటే దానికి అర్థం ఏంటండి ప్రతివారు లాభం నాకు లాభం రావాలను అన్నిటికంటే గొప్ప లాభం ఏంటి ప్రపంచ లాభాలన్నీ ఎంతవరకు ఉంటాయి శరీరం ఉన్నంత వరకు శరీరం పోయిన తర్వాత ప్రపంచంతో మీకు ఏమైనా సంబంధం ఉందా కానీ శాశ్వతమైనటువంటి సంబంధం పరమాత్మతో చూచారు ఆ దాంతో కనుక సంబంధం పెట్టుకుంటే అట్ మోస్ట్ ప్రాఫిట్ అంటాడు ఎం లబ్ధ్వాచి అపరం లాభం అన్ని లాభముల కంటే గొప్ప లాభం అండి గీతలో ఆ విధంగా చెప్తే ఎవరికైనా కొంచెం కుతూహలం ఉండాలి కదా తెలుసుకోవాలని చెప్పేసి ఏమండి పొద్దున్నేస్తే లాభం లాభం అని అందరూ కలవరిస్తుంటే అన్నిటికంటే గొప్ప లాభం ఇదిగో అర్జున అని చెప్పి చూపిస్తుంటే మరి ఎవరికైనా అభిలాష కలగాలి కదా కలగటం లేదు అంత గొప్ప లాభాన్ని పొందాలనే ఉద్దేశం వీడికి కలగటం కారణం ఏమిటి తెలిసిన జన్మార్జిత పాపం చూడు ఆ పాపం అనేది వెనక్కి లాగేస్తున్నదండి ముందుకు వెళ్ళాలనుకున్నా ఏం వెనక్కి లాగేస్తున్నది ఏమిటి చెప్పండి అనేక జన్మల్లో చేసిన వాసనలు ఈ దుష్ట ప్రవృత్తులు ఇవన్నీ వెనక్కి లాగేస్తుంది మాయ దీని పేరే మాయ అంటారండి ఈ మాయ వెనక్కి లాగుతుండే పాపం ముందుకు ఎట్లా పోతాడు చెప్పండి కనుకనే ఈ విధంగా అజ్ఞాన స్థితిలో ఉండి పుట్టడం చావటం ఈ బాధలన్నీ మానవుడు అనుభవిస్తున్నాడు అని నిజంగా కనుక ఆ పాపం ఉంటే ఇప్పుడు ఇక్కడ గీత చెప్తున్నారనుకోండి ఏది వశిష్ఠ గీత లేకపోతే భగవద్గీత ఇంటరెస్ట్ ఉండదండి ఇంటరెస్ట్ ఉండదు ఆ పాప లాగి అక్కడదో ప్రపంచంలో ఆ ప్రాపంచికమైనటువంటి ఆ విషయ భోగాల్లో పడవేస్తుంది అండి అయినా అదే మంచిది అని చెప్పి అనిపిస్తుంది కానీ లేకపోతే ఇప్పుడు మీరంతా వచ్చి కూర్చున్నారంటే తెల్లవారుచ్రా ఆరు గంటలకి ఇక్కడికి వచ్చారంటే ఎప్పుడు లేచి ఉంటారు చెప్పండి మీరు ఎంత ప్రిపరేషన్ చేస్తే ఆరు గంటలకి ఇక్కడ రాగలిగారు ఈ ఇంటరెస్ట్ ఎందుకు కలిగింది తెలుసుకోవాలనే కుతూహలం అది పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అటువంటి సంభవిస్తుందండి పాపం కనుక ఉంటే ఈ ఆధ్యాత్మిక విషయం ముందు రుచి కలగదు ఒకవేళ రుచి కలిగినా దారి తెలియదు దారి తెలిసిన ఆచరించాలనే కుతూహలం ఉండదండి సర అన్ని మూడు లభించాలంటే మహాకష్టం అని శంకరాచార్యులు చెప్పలేదండి దుర్లభం త్రయమే వై తైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ మానవుడై పుట్టడం తరించాలనే కుతూహలం కలగటం ఆ తరించడానికి మార్గం చూపే సద్గురువుల యొక్క సాంగత్యం లభించటం ఈ మూడు కూడా మహా దుర్లభం అంటాడు ఎవరు శంకరాచారి కనుక ఎవరికైనా ఇటువంటి జిజ్ఞాస కలిగిందంటే మహత్తరమైనటువంటి పూర్వపుణ్యం సహాయం చేసిందనమాట ఒక చిన్న దృష్టాంతం పది మంది చేపలు పట్టేవారండి చేపలు పట్టేటువంటి వారు గంపలన్నీ తీసుకుని సముద్రానికి వెళ్ళారండి సముద్ర చేపలన్నీ పట్టారండి పగలంతా చేపలు పట్టి ఇక రాత్రి చీకట పడింది పడితే ఆ గంపలన్నీ నెత్తిన పెట్టుకున్నారు పక్కనే మూడు మైళ్ళలో ఒక ఊరుందండి అక్కడికి వెళ్ళి అమ్ముపోవాలనే ఉద్దేశంతో పది మంది చేపల వాళ్ళు వచ్చేసారండి శిరస్సు మీద ఈ గంపలు పెట్టుకుని ఏం గంపలు చెప్పండి చేపల గంపలు పది మంది వస్తుంటే మార్గ మధ్యంలో కుంభ వర్షం బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది గంపలు తడిచిపోయినాయి చేపలు తడిచిపోయినాయి వాళ్ళ గుడ్డలన్నీ తడిచిపోయినాయి ఈ పరిస్థితులు చీకటి పడిపోయింది ఏం చేస్తారు చెప్పండి ఇంకొక రెండు మైళ్ళు ఉంది ఊరు ఆలోచన చేశారు ఈ పది మంది ఇక లాభం లేదు మనం అందరం ఎక్కడైనా ఒక ఇల్లు కనుక ఆ ఇంట్లో ఈ రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుని పొద్దున్నే ఊళ్ళోకి వెళ్దామని ఎక్కడుంటే సముద్ర పుట్టిన ఇల్లు ఉంటాయండి కానీ ఎక్కడో ఒక దీపం కనిపించిందండి వినుక్కు వినుక్కిన దీపం ఇక్కడేదో ఒక ఇల్లు ఉంది అని అందరూ దానివైపుకు వెళ్ళారు అది ఎవరితో తెలిసిన ఇల్లు ఊరిలోనండి పుష్పములు అమ్ముకునే వర్తకుడు అండి చక్కగా గార్డెన్ వేసినాడు దాంట్లో సంపెంగ పూలు మల్లె పూలు గులాబీ పూలు ఇవన్నీ చక్కగా పెట్టి ఒక ఉద్యానవనం ఒక పార్క్ తయారు చేసి అక్కడ ఇల్లు కట్టుకుని ఆ పుష్పాలు కోసుకుని ఊళ్ళో అమ్ముకునేటువంటి వర్తకుడు అండి రాత్రి తొమ్మిది అయిందండి తలుపు కొట్టారు ఆ వర్తకుడు గారు తలుపు తెరిచారు ఎవరు మీరంతా మేమంతా చేపల వాళ్ళం గంపలన్నీ నెత్తిన పెట్టుకుని వస్తుంటే కుంభవర్షం కురిసింది గడిచిపోయినా అందువల్ల ఈ రాత్రి ఇంట్లో కొంచెం విశ్రాంతి తీసుకుంటాం పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం ఆయన పాపం దయాళు అండి కరుణ కలిగినాడు వీళ్ళందరినీ ఏం చెప్పాను నాయన మీ గంపలు చేపల గంపలు బయటకైనా పెడితే ఎవరినైనా ఎత్తుపోతారు కనుక లోపల పెట్టండి మీరు బయట వరండాలో పండుకోండి పొద్దున్నే లేచి మెల్ల మీ గంపలు తీసుకుపోండి అన్నారు అట్లాగే గంపలన్నీ లోపల పెట్టారు బయట వరండాలో పండుకున్నారండి ఎవరు ఈ పది మంది చేపల వాళ్ళు కానీ ఒక్కరికి నిద్ర పట్టలేదండి ఒక్కరికి నిద్ర పట్టాల దొళ్ళుతున్నారు దొళ్ళుతున్నారు ఏం ఉపయోగం లేదు ఒక ఆయన లేచాడు పక్కన వాడు నీకేమైనా నిద్ర పట్టిందా అని లేదని లేచి కూర్చున్నాడు మూడో వాడు లేచి అందరూ లేచి కూర్చున్నారు ఒక్కడికి నిద్ర కారణం ఏమిటి అని విచారణ ప్రతిరోజు కళ్ళు మూసుకోగానే గుర్రు అని చెప్పి నిద్రపట్టేది ఈరోజు ఎందుకు నిద్రపట్టలేదు అంటే ఒక ఆయన వాళ్ళలోనే ఒక ఆయన సమాధానం చెప్పాడు ప్రతిరోజు చేపల వాసనకి అలవాటు పడ్డాము ఈరోజు ఏదో మల్లె వాసన సంపింగ వాసన ఇది కొత్త కొత్త వాసనలు వస్తున్నాయి అందువల్ల మనకేమి గెట్టటల్లా ఏ బే బే చి దరిద్ర వాసన మనకి చేపల వాసన ఉంటేనే నిద్రపడుతుంది అని తీర్మానం చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు చేపలన్నీ లోపలు ఉన్నాయండి అందువల్ల తలుపు కొట్టి యజమాను బయట ఏమంటే ఎందుకు తలుపు కొట్టారు మా గంపలు బయట పారేయండి మా చేపల గంపలు బయట పారేయండి అన్నారు వాళ్ళంతా తీసి బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత ఎవరి గంప దగ్గర వాళ్ళు ముక్కు పెట్టుకుని పండుకుంటే అయ్యా గొరక గొరక పెట్టి నిద్రపోయినారండి చూచారా మళ్ళీ వాసన వాళ్ళకి గిట్టలేదండి సంపింగ వాసన గిట్టలేదు పాడు చేప వాసనకు అలవాటు పడ్డారు కాబట్టి మంచి మంచి విషయాలు వాళ్ళకి ఏమి ఇష్టం లేకపోయిందండి అదేవిధంగా అజ్ఞానులు ప్రాపంచికమైనటువంటి విషయముల్లో మరిగినటువంటి వారు భగవంతుని కూర్చుని విశ్వాసం లేనటువంటి వారు వారికి చెబితే ఏమైనా అర్థం అవుతుందా లేదు వాళ్ళకి ప్రపంచ సంబంధమైన భోగములోకి తీసుకుని పోండి ఆహా అని చెప్పి మురిసిపోతారు రేపో మాపో విడిపోయేటువంటి ఆ వస్తువుని గురించి ఇంత ఆర్భాటం చేస్తున్నాడే యమధర్మరాజు ఒకరు ఉన్నారని కానీ చావు అనేది ఒకటి ఉన్నది కానీ ఏమైనా జ్ఞాపకం ఉన్నదా చెప్పండి వారికి లేదే ది వరల్ ఈస్ పర్మనెంట్ మై ఫ్యామిలీ పర్మనెంట్ మై సెల్ఫ్ ఈజ్ పర్మనెంట్ ఈ విధమైనటువంటి అజ్ఞానం వాడిని బాధించి ఈ ప్రపంచానికి మించినటువంటి వస్తువు లేదని చెప్పి టైం అంతా నాశనం చేస్తున్నాడు అండి ఈ భోగ విలాసాల్లో కనుక ఏ నాటికైనా విషయం తెలుసుకోవాలను భవిష్యత్తులోనండి ఇద్దరు రెండు ప్రమాదాలు ఉన్నాయండి ప్రతివారికి జర శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఏ విధంగా వర్ణించాడు తెలుసు జరా మరణ మోక్షాయ జరా జరా అంటే అని చెప్పండి ముసలితనం ఏ మరణం అంటే చావు ఈ రెండు భవిష్యత్తులో ప్రతి వారికి ఇద్దరు శత్రువులు భయంకరమైనటువంటి శత్రువులు మీద ఉన్నారు మరి వీటికి ఏమైనా శాంతి ఉంటుందో చెప్పండి బుద్ధదేవుడు ఈ విధంగా విచారణ చేసినాడు నేను రాజు నా తండ్రి మహారాజు ఏమి లాభం భవిష్యత్తులో ఇద్దరు శత్రువులు కాచు కూర్చుని మన మీద పట్టడానికి దూకటానికి సిద్ధంగా ఉంటే మానవుడికి ఏమైనా శాంతి ఉందా కాబట్టి ఆ ఇద్దరిని జయించాలి అని బుద్ధుడు అండి శపథం పడ్డాడు ఎవరిని జయించడం జర మరణ జర అంటే ముసలితనం మరణం అంటే చావు ఈ రెండింటి జయించకపోతే మానవుడికి శాంతి లేదండి అని బుద్ధదేవుడు రాజ్యం కూడా వదులుకుని కుటుంబం వదులుకొని ఏకాంతం దాని గురించి నిర్వాణం నిర్వాణం అనేటువంటి పరిస్థితిని గురించి చక్కగా ధ్యానం చేసుకుని చింతన చేశారండి కనుక మానవుడికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే అజ్ఞాన స్థితిలో ఉండి ప్రపంచమే శాశ్వతం అని చెప్పి నమ్ముకుని పరమాత్మను కూర్చొని మరవటం అనేటువంటి ఘోరమైనటువంటి అజ్ఞానం పరిస్థితి ఇంకోటి లేదండి అది ఏనాటికైనా పర్మనెంట్ వస్తువుని ఆశ్రయించాలండి లేకపోతే మానవుడికి సుఖం లేదు అక్షరం క్షరమైనటువంటి వస్తువులు పట్టుకుంటున్నాడే కానీ అక్షరమైనటువంటి వస్తువు మీదకి వాడికి దృష్టి పోవటం లేదండి ఎవరికి పట్టింది చెప్పండిది ఇప్పుడు చూడండి మీ తాతలు ముత్తాతలు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు మహామహా ధనం సంపాదించారు కీర్తిని సంపాదించారు ఏమైపోయినారు చెప్పండి ఏమైపోయినారు ఏవైనా నామరూపాలు ఉన్నాయా వారిని గుర్చిన మాట ఎవరైనా అనుకుంటున్నారా లేదు కదా మరి ఇదంత కాలగర్భంలో పోతే ఇక ఇప్పుడున్న వారి పరిస్థితి కూడా అంతే కదండి రేపు యోగ ఈ వశిష్ట గీతలో చివర ఉపశమ ప్రకరణం ఆ ఉపశమ ప్రకరణలో జనకోపాఖ్యానం జనకోపాఖ్యానం మీరు వింటారు ఎంత చక్కని ఆఖ్యానం అంటే ఆ జనక మహారాజు రాజు అయినప్పటికీ ఆహా ఎంత వైరాగ్యం ఎంత చక్కని ఆత్మ విషయం సంబంధమైనటువంటిది ఏకాంతమును పోయి ఆలోచన చేశాడు జనకుడు ఏమని చేశాడు తెలుసండి నేనెవరు రాజు రాజు కదా అనేక సంపదలు ఉన్నాయి కదా మా నాయన ఆయన కూడా మహారాజు కదా మా తాత ఆయన కూడా మహారాజు కదా ఏమైపోయినారు వాళ్ళంతా చూడు ధూళిలో కలిసిపోయినారు శ్మశానంలో దుమ్మైపోయినారు ఇక నా గతి కూడా అంతే కదా నేను ఈ ప్రపంచంలో జీవించి ఏం పొందినట్టు నేను అని చింతన చేశాడండి మా తాతలు ముత్తాతలు ఏం మూట కట్టుకుని పోయినారు ఏమైపోయినారు మహా మహామహా సంపదలు అనుభవించినా కూడా ధూళి అయిపోయి నిరుపయోగం అయిపోయింది వారి జీవితం అంతా నా జీవితం కూడా శాశ్వతమైన వస్తువుని తెలుసుకోకపోతే వృధా అయిపోతుంది కదా అని చింతన చేశాడు వారు చెప్పిన వాక్యం చూడండి ప్రయాత పాంసు వద్భూపాధృతి మమ జీవితే నా పెద్దలంతరు కూడా పాంసు అంటే ధూళి ఇప్పుడు చూడం మంచి తుపాను గాలి కొట్టింది ఆ వీధిలో ఉండేటువంటి దుమ్ లేచిపోతుందండి ఆ గాలికి దుమ్ము ఎట్లా లేచిపోయిందో నా పితరులంతా కూడా కాలం అనేటువంటి తుపాను గాల్లో కొట్టుకుపోయినారు ఇక నా పరిస్థితి అంతే కదా అంటాడు చూడండి ప్రయాత భూపా భూపాహ అంటే రాజులు అండి ఏ రాజులు నా తాతలు ముత్తాతలు ప్రయాత పాంశువద్భూపాహ కాదృతి ఇక నా జీవితం కూడా అంతే కదా కాబట్టి శాశ్వతమైన వస్తువు ఏదో మనం విచారణ చేసి పట్టుకోవాలి అని రాజైనప్పటికీ మంచి వైరాగ్యం కలిగి చక్కగా చింతన చేసి తరించిపోయినాడు ఇప్పటికీ కూడా జనకుని యొక్క పేరు మనం స్మరణ చేస్తున్నామండి కదండి కర్మయోగం ఆచరిస్తూ తరించిన వారిలో జనకుడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ రేపు అధ్యాయంలో చెప్తారు చెప్పలేదండి కర్మ సంసిద్ధ్యం ఆస్తి జనకాదయ ఓ రామచంద్ర ఓ అర్జున కర్మయోగం ఆచరించి చక్కగా తరించిన వారిలో జనకుడు మొదలైనవారు ఆహా జనకుడు యొక్క పేరు భగవద్గీతలోకి ఎక్కిందండి గీతా మహాత్మ్యం చూడండి గీతామాశ్రీత్య బహవో భూభుజో జనకాదయ నిర్ధూత కల్మషోకే గీతాయా పరం పదం ఆ మాహాత్యంలో కూడా జనకుని యొక్క చూడండి గీతామాశ్రత్య గీతను ఆశ్రయించి ఎంతమందో జనకుడు మొదలైనటువంటి రాజులంతా తరించిపోయినారని మాహాత్యంలో కూడా వారి పేరు వచ్చింది ఉపనిషత్తులో బృహదారణ్యుకు వీరి పేరు వచ్చిందండి ఏమండి ఒక్క రాజు సామాన్యమైనటువంటి రాజు పేరు ఉపనిషత్తుల్లో భగవద్గీతలో మాహాత్మంలో ఈ విధంగా రావటానికి కారణం ఏమిటి వారి వైరాగ్యం వారి చక్కని డిసిప్లిన్ కార్యదక్షత ఆత్మ విచారణ ఇవన్నీ చాలా గొప్పవిగా ఉన్నాయి కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకున్నారు గృహస్థుల్లో చూచారు వారు చేసిన పని ఏమిటి బాగా విచారణ చేశారు నేనెవరు నా పితరులు ఏమైపోయినారు ఈ విచారణ ఇదండి ఏ నాటికైనా మానవుని తరింపజేసేది చూడండి శంకర్లు ఏం చెప్పారు కస్తవం విచారణ హూ ఆర్ యుస్వం కోహం కుత ఆ కో విధంగా విచారణ చేయమంటాడు ఎవరు శంకరాచార్య భజ గోవిందం భజ గోవిందం భోవిందం మూఢమతే అయినా గోవిందుని భజించు శాశ్వతమైన వస్తువు పరమాత్మని శంకరాచార్యులు చక్కగా ఘోషించినారు కనుక ముఖ్యంగా ఇద్దరు శత్రువులు భయంకరమైనటువంటి శత్రువులు కాచు కూర్చుంటే మానవుడికి శాంతి ఎక్కడ ఆ శత్రువులు ఎవరు జర మరణ జరామరణమో మా శ్రీ బ్రహ్మ తద్విధ కృచ్మం కర్మచాఖిలం ఇప్పుడు రామచంద్రన్ యొక్క వైరాగ్యం మనం చక్కగా విచారణ చేస్తాం ఈ రోజు చక్కని విషయాలు ప్రకటిస్తున్నారు ఏమిటో తెలుసిన ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి విశ్వామిత్రుడు కారణం వారు ప్రశ్న చేశారు తక్కిన వారు అందరు ఉన్నారు కానీ విశ్వామిత్రుడిని ఉద్దేశించి వీరు చెప్తున్నారు ఓ మునీంద్ర నాకు ఈ గొడవలు వద్దు ఈ బంధనం వద్దు ఈ భోగాలొద్దు ఈ రాజ్య సంపదలు నాకు వద్దు అంటాడు చూడండి కోహం కిమిదమాగతం ఈ భోగములు ఈ రాజ్యం నాకొద్దు నాకు కావాల్సిందేమిటో తెలిసిన కోహం ఆహా ఎంత చక్కని హూయా మాయ్ నేనెవరు నేనెవరో నా స్వరూపం ఏమిటో మీరు చక్కగా చెప్పండి అంటాడు చూ ఇటువంటిది జిజ్ఞాస చిన్నప్పుడు ఎవరికైనా కలుగుతుందా పదహారు సంవత్సరముల వయసులో రామచంద్రునికి ఇటువంటి తరించేటువంటి భావన కలిగిందంటే మహత్తరమైనటువంటి పూర్వపుణ్యం సహాయంగా చేసిందన్నది చాలా ఏమిటో చెప్పమంటాడు కిమ్మే రాజ్యం భోగోహం కిమిదమాగతం మానవుడు పుడుతున్నాడంటే చచ్చిపోతున్నాడు కొంతకాలం చస్తున్నాడంటే అంతటితో ఫుల్ స్టాప్ లేదు మళ్ళీ పుడుతున్నాడు ఈ సంసారం అనేటువంటి చక్రంలోనండి పునరపి జననం పునరపి మరణం ఏమిటో నాకు అర్థం కావటం శాంతి ఎక్కడ దొరుకుతుంది పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడ లభిస్తుంది నా నిజస్వరూపం ఏమిటి దయచేసి సెలవేయమంటాడు అని ఈరోజు ఇంకా కొన్ని కొన్ని విషయాలు వైరాగ్య సంబంధమైన చెప్తున్నారు ఓ మునీంద్ర అజ్ఞానం తన యొక్క స్వరూపం తెలియకుండా అజ్ఞానంలో పడిపోయి ఎవరైనా బతుకుతుంటే వారు ఎటువంటి చక్కని ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు సంస్థిత వ్యర్థం యథావేన కీచకం కీచకం అండి తెలిసిన వెదురు వెదురు బొంగు అండి అరణ్యాల్లో వెదురు పొదలుంటాయండి ఆ వెదురు బొంగులోనండి తొమ్మిదలు ఏం చేస్తాయి తెలిసిన రంధ్రాలు బొక్కలు పొడుస్తాయండి తొమ్మిదాలు ఆ బొక్కల్లో నుంచి రంధ్రములో నుంచి గాలి ప్రసరించి శబ్దం అవుతుందండి చూ తక్కిన చెట్ల దగ్గర శబ్దం ఉండదండి వెదురు పొద అక్కడ బొయ్యని శబ్దం వస్తుంది కారణం ఈ గాలి ఈ రంధ్రములో ప్రవేశించి బొంగుల్లో శబ్దం కలుగు చేస్తుంది అండి సరే ఆ జ్ఞానం జ్ఞానం తన యొక్క స్వరూపం తెలియకుండా ఎవరైనా బతుకుతున్నారంటే వాడు ఎటువంటి వెదురు బొంగు వంటి వాడు ఏ ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు అక్కడేమో వెదురు బొంగులో గాలి ప్రవేశించింది అక్కడ దానికి రంధ్రాలు ఉన్నాయి ఎవరు రంధ్రములు ఏర్పాటు చేసింది తొమ్మిదలు ఈ శరీరం అనేటువంటి వెదురు దీంట్లో కూడా తొమ్మిది రంధ్రాలు ఉన్నాయండి తొమ్మిది రంధ్రాలు దీని పేరు నవరంధ్రాలు అంటారు ఎవరు పొడిచారు చెప్పండి బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే పొడి తొమ్మిది రంధ్రాలు దానిలోనండి ప్రాణవాయువు ప్రసరిస్తున్నది ప్రసరిస్తుంటే వీడు మాట్లాడుతున్నాడు అజ్ఞాని మాట్లాడటం ఎట్లా ఉందంటే ఇదిగో వెదురులో గాలి ప్రవేశించి అక్కడ శబ్దం ఎట్లా వీడు మాట్లాడుతున్నాడు అది మాట్లాడుతుంది వాట్ డిఫరెన్స్ అది జడమైంది వీడు అజ్ఞానంలో ఉన్నాడు ఇద్దరు ఒకటే అంటాడు ఎవరు రామచంద్రుడు జ్ఞానం లేకుండా గనక బతుకు ఎవరైనా బతికారంటే ఆ బతుకు ఎటువంటిదంటే అరణ్యంలో వెదురు ఏ ప్రకారంగా శబ్దం చేస్తున్నదో అదేవిధంగా వీడు కూడా మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు ఏం లాభం జడమైనటువంటి పరిస్థితి అంటాడు చూడు అచేతనా యువ జనా పవనై ప్రాణనామభి ధ్వనంత సంస్థిత వ్యర్థం అది నిరుపయోగం అనమాట ఆ బొంగు చూడండి ఆ విధంగా అరణ్యంలో ఈ విధంగా పుట్టడం పోవటం అంతే వీడు కూడా అంతే మాట్లా అది మాట్లాడుతున్నది ఇది మాట్లాడు దానికి రంధ్రాలు ఉన్నాయి వీడికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి అని పోలిక చూడండి దానికి దీనికి పోలిక చూపించి జడమైన వస్తువు వీడు కూడా జడంగానే ఉన్నాడు జ్ఞానం ఏం పొందలేదు కాబట్టి వేస్ట్ ఆఫ్ లైఫ్ అంటాడు జీవితం నిరుపయోగం ఇటువంటి వాళ్ళకి జ్ఞానం తెలియకుండా గనక జీవిస్తే దేంతో సమానం అంటే వెదురు బొంగుతో వాడు సమానం అన్నాడండి ఇంకా చూడండి చక్కనే సమయం తక్కువగా ఉంది సంక్షేపంగా చెప్తాను మానవుడు ఎంతకాలం బతుకుతాడు అనే ప్రశ్న ఎంతకాలం బతుకుతాడు మహా ఉంటే నూరేళ్ళు శతమానం భవతేనే శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాల్లో ఉన్నాయి కానీ వీడు నూరేళ్లు బతుకుతున్నాడు చెప్పండి ఏదో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కన్ను మూస్తున్నాడు ఏ ఈ స్వల్పమైనటువంటి జీవితం ఎటువంటిదంటే దానికి దృష్టాంతం ఒక చెట్టు ఆ చెట్టు చివరండి ఒక కొమ్మ ఆ కొమ్మ చివర ఒక ఆకు ఆ ఆకు చివరండి ఒక మంచు బొట్టు వేలాడుతున్నదండి రాత్రిపూట మంచు కనుక కురిస్తే పొద్దున్నే చుక్కలు వేలాడుతుంటాయండి ఏది ఆకుల చివర దాంతో పోల్చాడు మానవుని యొక్క ఆయుర్దాయం ఎటువంటిదంటే ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబుక్షణ భంగురం ఆ చెట్టు చివర ఉన్నటువంటి ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచు బొట్టు యొక్క ఆయుర్దాయం ఎంత అని అడుగుతున్నాడు చదవండి ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఏది కొంచెం గాలి నిజంగానే ఆ బొట్టు కింద పడిపోతుందండి రాలిపోతుంది కదండి ఆ మంచు ఆ ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచు బొట్టు ఎంతకాలం బతుకుతుంది చెప్పండి కొంచెం గాలి వీచిందంటే ఆ బొట్టు కింద పడిపోతుందండి దాంతో పోలుస్తున్నాడు ఆయు ఆయు అంటే జనుడు యొక్క ఆయుర్దాయం ఎటువంటిదంటే పల్లవ కోణాగ్రలం బాంబుషణ భంగురం కాబట్టి జనుడు కొంచెం విచారించి ఈ శరీరం ఎల్లకాలం ఉండేది కాదు ప్రపంచంలో ఉన్నప్పుడే చక్కగా దీంతో ఏం చేయవలనో దాన్ని చేయాలి ఏమి చేయాలి చెప్పండి జ్ఞానం అనేటువంటి అగ్ని సంపాదించాలండి జ్ఞానం అనేటువంటి అగ్నిని చక్కగా విచారణ చేసి తానెవరో ఈ జగత్తే ఏమిటో బాగా తెలుసుకోవాలని ఇది మానవుడు చేయవలసిన పని ఈ స్వల్పమైనటువంటిది కానీ వాడికి ఈ భవిష్యత్తులో ఉండేటువంటి మృత్యువు కానీ ఈ శరీరం పడిపోతుందనే విషయం కానీ ఈ శరీరం శిథిలం వార్ధక్యం అంటే ముసలితనం వస్తుందనేటువంటి విషయం కానీ వాడికి ఏమీ మనస్సుకి జ్ఞాపకం రావటం లేదు అందుచేత యవనలో చైరాని పనులన్నీ చేస్తున్నాడండి సరే చేసి ఏం చేస్తున్నాడు వృధా చేస్తున్న మనసంతా నాశనం చేసుకుని అపవిత్రమైనటువంటి గుణాలన్నీ అవలంబిస్తున్నాడండి కనుక ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పేది ఏమిటంటే లైఫ్ ఈజ్ షార్ట్ లైఫ్ ఈజ్ షార్ట్ ఈ జీవితం చాలా స్వల్పమైంది క్షణభంగరం కాబట్టి ఈ స్వల్పమైనటువంటి ఆయుధాయలు ఎన్ని సాధనలు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని చెప్తాడు రేపు అధ్యాయం దగ్గర నుంచి ఇరవై ఆరు ఇరవై ఈ విధమైనటువంటి సుగుణాలు చెప్తే ఒక్కడైనా ఆచరించడానికి వీడికి ఏమైనా ప్రయత్నించ ఏ విధమైనటువంటి ఆచరణ లేకుండా ఉంటే ఈ గుణాలని ఎప్పుడు అండి అమల్లో పెట్టేది చెప్పండి జీవితం అసలు స్వల్పం కదా ఏ విధమైనటువంటి టైము లేకుండా వాడంతా కాలక్షేపం చేస్తూ వృధాగా కాలం గడిపివేస్తున్నాడని రామచంద్రుడు ఆయుద్ధాయాన్ని గూర్చి చెప్తున్నాడండి చాలా ఆయు పల్లవ కోణ అగ్రలంబాం బంగురం కాబట్టి ఓ విశ్వామిత్ర మునింద్ర జీవితం చాలా క్షణికంగా నాకు తోస్తున్నది ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు విచారించవలసినటువంటి విషయం ఏమిటో కొంచెం దయచేసి చెప్పండి అని విశ్వామిత్రుని ప్రార్థన చేస్తున్నారండి చాలా ప్రత్యక్షంగా అన్ని చూడండి ఎంతమందో శవాలు ఊరేగిస్తూ పోతున్నారు కదా ఆనాడు బుద్ధదేవుడు అండి ఒక్క శవం చూచాడండి ఒక్క శవం మనస్సు మారిపోయిన ఒక్క శవం ఆ కథ మీకు తెలుసు కదండి చరిత్ర హిస్టరీలో చదువుతుంటారు వారికడి ఒకనాడు షికార్గా వెళ్ళాలనే ఉద్దేశం కలిగిందండి ఎవరికి బుద్ధుడికి బుద్ధుడు పేరు మొదట్లో లేదండి సిద్ధార్థుడు అది సిద్ధార్థుడండి ఈ సంవత్సరం పేరు కూడా సిద్ధార్థు అండి ఆ సిద్ధార్థుడు రథంలో కూర్చుని చన్నుడు అనేటువంటి సారథిని కూర్చోబెట్టి ఊరు బయటికి వాహ్యాలి వాహ్యాలంటే షికారుగా వెళుతున్నాడు వెళుతుండే దారిలోనండి ఈ తండ్రి గారు ఎంత జాగ్రత్త చేశారు చూడండి ఒక్కడే కుమారుడు ఈయన వైరాగ్యం కలిగితే నాకు వారసులేడే రాజ్యం ఎవరు పాలిస్తారని ఎన్ని జాగ్రత్తలు తన దేశంలోనండి ముసలివాడు కనిపించకూడదు ముసలివాడు ఉండకూడదండి అనగా ముసలితనం రాబోయే టైంలో వారు ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి అట్లా ఏర్పాటు చేశారు ఎందుకు ముసలివాణ్ణి చూడగానే తన కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అని భయం అని వైరాగ్యం కలిగి వెళ్ళిపోతాడేమో అని నా దేశంలో ముసలివాళ్ళు ఉండకూడదని ప్రకటన ఇక పోలీసు వాళ్ళు గాలిస్తుంటారండి ప్రతి ఇంటికి తలుపు కొట్టి ఏమైనా ముసలివాళ్ళు ఉన్నారా మీ ఇంట్లోని ఉన్నారా చివ పెట్టుకుని ఈడి చవకలు బారేస్తారు తీసి దూరంగా దేశాన్ని బహిష్కరిస్తారు ఇంకొక ప్రకటన నా దేశంలో రోగగ్రస్తులు ఉండకూడదు రోగం వచ్చిన వాళ్ళు ఉండకూడదు రెండవ ప్రకటన అనగా ఎవరికైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఆయన్ని తరిమేస్తారండి ఇంకో దేశానికి ఇది ఇక మూడవ ప్రకటన ఎవరు తెలిసినా నా దేశంలో ఎవరు చావకూడదు చావకూడదు ఎందుకంటే శవాన్ని చూస్తే నా కుమారుడికి వైరాగ్యం కలుగుతుంది ప్రకటన అనగా చావబోయే ముందుగా డాక్టర్ని అడిగి వీడు రేపేళ్ళుండో చస్తాడంటే వాళ్ళని తీసుకుపోతారండి ఇంకో దేశానికి ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు పడ్డాడు దేనికోసం కుమారుడికి వైరాగ్యం కలగకుండా కానీ ప్రావిడెన్స్ వాజ్ అదర్వైజ్ విధి మరొక రకంగా ఉందండి ఒకనాడు షికారుగా రథంలో కూర్చుని బయలుదేరాడు ఊరు బయట చంద్రుడనే సారథం అండి పోతూ ఉంటే ఒక ఒక ముసలాయనండి ఉన్నడు ఉంగిపోయిందండి కర్ర పట్టుకుని ఇట్లా అడ్డంగా రోడ్డుని క్రాస్ చేశాడు బుద్ధుడు చూచాడు వీరి ఇంతవరకు ముసలివాడిని చూడలేదు ఎందుకంటే తండ్రి అటువంటి ఏర్పాటు చేశారు ముసలివాళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేశారండి ఎగుమతి చేసేశారు అందరు ఇక ఆ ఊళ్ళో ముసలి వాళ్ళు లేడండి ఈయన ఎవరు కొత్తగా ఉన్నాడు ఓంగిపోయినాడు ఇట్లా క్రాస్ చేసి ఆ సారథిని అడుగుతున్నాడు బుద్ధుడు ఏమండి సారథి గారు ఈ జంతువు పేరేమిటి ఇట్లా అడ్డంగా పోయిందే ఆ ప్రాణి ఆ జంతువు పేరేమిటండి స్వామి క్షమించండి జంతువు కాదది మనుష్యుడే అరే మనుష్యుడు నిటారుగా ఉంటాడు కానీ ఇట్లా వంగుతాడా అన్నాడండి స్వామి యవన కాలంలో చక్కగా ఉంటాడు బాల్యకాలంలో బాగుంటాడు ముసలితనం అని ఒకటి ఉన్నది వార్ధక్యం ఆ టైంలో మనుషుడు ఒంగుతాడండి నడువు ఒంగిపోతుందని కర్ర పట్టుకుని పోవాల్సిందని అట్లయితే అందరికీ వస్తుందా ఈ ముసలితనం అడిగాడు బుద్ధుడు స్వామి అందరికీ వస్తుందని నాకు వస్తుందా అన్నాడు బుద్ధుడు చెప్పకూడదు కానీ వచ్చి తీరుతుంది అన్నాడు అప్పుడే మనసులో వైరాగ్యం రామరామా ముసలితనం అనేది ఒకటి కాచు కూర్చుందే నడు వంగిపోతుందే అని భయపడుతున్నాడు ఎవరు బుద్ధుడు సరే కథం పోతున్నదండి ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఊరేగింపు అడ్డంగా పోయిందండి ఊరేగింపు ఏం ఊరేగింపు తెలిసినా గోవిందా గోవిందా అదండి ఎవడో చచ్చాడు శ్మశానానికి ఊరేగిస్తూ తీసుకుపోతున్నారండి ఎవరు చావకూడదండి తన దేశంలో కానీ పోలీసులు కళ్ళల్లో వీడిదో కొట్టాడు తప్పి చచ్చిపోయినాడు ఎవరు గమనించలేదు ఊరేగిస్తున్నారండి ఇది ఊరేగిస్తూ తీసుకుపోతుంటే బుద్ధుడు చూచాడు ఏమిటి ఊరేగింపు అని అడిగాడు ఎవరిని సారథం స్వామి ఎవరో చనిపోయినారు ఆ శవాన్ని ఊరేగిస్తూ శ్మశానానికి తీసుకుపోతున్నారు అక్కడ పాతి చావటమా ఏమిటి అని ఇంతవరకు చావనే విషయం తెలియదండి ఎందుకు తండ్రి ఏర్పాటు చేశారు చావటం అనేది స్వామి బాల్యం యవనం వార్ధక్యం మూడు అయిన తర్వాత మరణం అనేది ఒకటి అది ప్రతి కూడా వస్తుంది ఇప్పుడు ఎవడో చనిపోయినాడు ఊరేగించి తీసుకుపోతున్నారు అందరూ చస్తారా అని అడిగాడు బుద్ధుడు తప్పకుండా జాతస్సీ ధృవో మృత్యుహు అన్నాడని నేను చస్తానా అడిగాడు బుద్ధుడు స్వామి నా నోటికుండా ఆ మాట చెప్పొచ్చునా చెప్పునా కానీ జరిగి తీరుతుంది అన్నాడు వాడు అప్పుడు నాయన ప్లీజ్ టర్న్ బ్యాక్ తెలుగు వెనక్కి అన్నాడు ఇక ఇంటికి వెళ్ళి ఆలోచన చేశాడు ముసలితనం చావు ఇద్దరు రెండు ఉండగా నాకేమి శాంతి రాజ్యంలో వారిద్దరిని జయించాలి పూర్ణమైనటువంటి శాంతి ఆనందం నాకు కావాలి ఈ క్షుద్రమై చంచలమైనటువంటి సుఖంతో నాకేం పని అని రాత్రి అంతా ఆలోచించి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడండి ఎవరు బుద్ధుడు వెళ్ళి ఏకాంతముపై చక్కగా చింతన చేసి సాధనలు చేసి సద్గుణములన్నింటినీ మనసులో పెట్టుకుని ఆ ఏకాగ్రత సంపాదించి నిర్వాణం అనేటువంటిది లభించింది ఇక లోకానికి దాన్ని అంతటి ప్రచారం చేసి బౌద్ధ స్థాపించినటువంటి కీర్తి వారికి వచ్చిందండి చూచారా ఎంత సాధన చేసినాడు ఆరు సంవత్సరంలో ఉరువుల ఉరువులనేటువంటి చోటండి చక్కగా చింతన చేసినాడు ఇదంతా ఎందుకు చెప్పినానంటే జీవితం చాలా క్షణికమని ఏనాడు తెలుసుకుంటాడో ఆనాడు జాగ్రత్త పడతాడు అండి తెలుసుకోకపోతే కళ్ళు మూసుకుంటే వాడు జాగ్రత్తలోనే ఉండిపోతాడు చూ పరీక్ష మహారాజు ఏం చేశాడు చెప్పండి వేటాడుకుంటున్నాడండి వేటాడుకునే ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఒక ఆయన శాపం పెట్టేశాడు చేయరాని పని ఒకటి చేశాడు ఎవరో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక పాము తీసుకెళ్ళి వారి మెళ్ళో వేశాడు ఎవరు పరీక్షల మహారాజు ఏ అని కుమారుడు వెంటనే శాపం పెట్టాడు ఏడు రోజులు మాత్రమే మీకు జీవితం పెట్టకూడన మహాసర్పం వచ్చి మీ శరీరాన్ని మింగేస్తుంది నాశనం చేస్తుంది మీ జీవితం అంతమైపోతుందని శాపం పెట్టాడు ఎవరో ఒక వెంటనే రామరామా నా జీవితం ఏడు రోజులు అప్పుడు ఇదివరకు మోస్తరు వేటాడుతున్నాడా చెప్పండి ఆ రాజ్యం మీద ఏమైనా వ్యామోహం కలిగిందా ఆ సంపదలు ఆ సుఖాల మీద ఏమైనా పరిగెత్తాడా లేదు ఏడు రోజులు రాజ్యం మర్చిపోయినాడు ఇల్లు వాకిలి మర్చిపోయినాడు హౌ టు క్రాస్ దిస్ ఓషన్ ఈ సంసార సముద్రం ఏ విధంగా దాటవాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ అదృష్టం పండింది శుకులువారు అనేటువంటి మహాగురువు వచ్చారు చక్కని భాగవత శ్రవణం చేసి ధరించిపోయినాడు ఈ సీరియస్నెస్ ఎందుకు వచ్చిందని నా ప్రశ్న ఇంతవరకు వేటాడుకునేట్లా కాలక్షేపం చేసేటువంటి రాజుగారు ఇంత సీరియస్నెస్ రాజ్యమును వదిలి భోగాలు వదిలేసి అందరిని మరిచిపోయి తరించాలనే కుతూహలం ఎందుకు కరిగింది ఎందుకు కలిగింది తెలిసిన ఈ రిమెంబర్ డెత్ అది మృత్యు జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి ఈ సీరియస్నెస్ వచ్చిందండి జనులు మర్చిపోతున్నారు పుట్టినటువంటి శరీరం తప్పకుండా కాలగర్భంలో పోతుందనేటువంటి మాట ప్రత్యక్షంగా జరగబోతున్నప్పటికీ దాని గురించి వాడు మర్చిపోతున్నాడు అండి సరే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక ఊళ్ళో ఏం జరిగిందంటే గ్రామంలో పెద్దవాళ్ళంతా పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదువుతున్నారండి ఇది దినపత్రిక ఆ దినపత్రికలో ఒక ప్రకటన వచ్చిందండి గవర్నమెంట్ వారు ఒక ప్రకటన వేశారు ఏమనగా ఎక్కువగా పంట ధాన్యమును ఏ గ్రామం వారు పండిస్తారో వారికి ఐదు రూపాయలు పారితోషికం పారితోషికం అంటే బహుమానం ప్రకటించారు ఎవరు గవర్నమెంట్ వారు ఎందుకంటే ఇప్పుడు ధాన్యం చాల్టం జనాభా పెరిగిపోతున్నది ఈ ధాన్యం తక్కువగా ఉంది అందువల్ల గవర్నమెంట్ వారు అధిక ఆహార ఉత్పత్తి ప్రణాళిక గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్ అదండి ఇంగ్లీష్లో దాని పేరు గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు చక్కగా ఎక్కడ పడితే అక్కడ పంటలు బాగా పండించండి అని ప్రోత్సాహం చేస్తున్నారు ఈ ప్రైజ్ పెట్టారండి ఏ గ్రామస్తులు ఎక్కువ ధాన్యం పండిస్తారో వారికి ఐదు రూపాయలు పారితోషికం అలా గ్రామస్తులు చదువుకున్నారు పొద్దున్నే వెంటనే పెద్ద మనుషులంతా ఒక మీటింగ్ చేస్తున్నారు ఏవైనా సరే ఈ ప్రైజ్ మనం కొట్టాల్సిందే మన గ్రామస్తులకి రావాలి ఏది ఐదు వేల రూపాయలు పారి తోసుకోం మనం అంత పంట పెట్టేస్తాం ఎక్కడ సందు అక్కడ పంట పెట్టేస్తాం రావాల్సిన ధాన్యం వచ్చేస్తుందనే చూడండి ఎక్కడెక్కడ సందు ఉన్నదో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అంత పైరు పెట్టేశారండి పైరు పెట్టేశారు ఇళ్ళ దొడ్లలో కూడా పెట్టుకున్నారండి అక్కడెక్కడ దొడ్లలో కూడా దున్ని పైరు పెట్టేశారు ఎందుకు బహుమానం కోసం ఎక్కువ పంట కోసం ఎంత ఊళ్ళోనండి ఇంకా ఖాళీ స్థలం లేదండి అంత పైరు పెట్టేశారు ఒక ఆయన ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది సరే మనం ఇంత నెల పెట్టేశాం అక్కడ ఊరు బయట ఒక ఎకరం శ్మశానం ఉంది అది ఎందుకు వదిలిపెట్టాలి అన్నాడు శ్మశానం ఉందండి ఊరు బయట అది కూడా దున్ని కనుక పైరు పెడితే తక్కిన చోట అక్కడ బాగా వస్తుంది పైరు ఎందుకో తెలిసిన అక్కడ యూరియా యూరియా ఉందండి ఈ కొవ్వు ఈ జనులందరినీ పాతి పెట్టినటువంటి చూడండి అక్కడ ఉన్నది కాబట్టి బాగా పంట వస్తుంది అక్కడ అని ఒక ఆయన సూచన చేస్తే అందరూ చప్పట్లు కొట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ ఎకరం కూడా దున్నేసారండి ఏది శ్మశానం ఏమి ముందు ఆలోచన లేదండి బహుమానమే వారి ఆలోచన అక్కడ దున్ని పైరు పెట్టారు వాడి అభిప్రాయం ఏమిటంటే ఈ పైరు ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలో ఎవడు చావడు విష్మశాన దగ్గరికి ఎవడొస్తాడని అని అనుకున్నారండి బాగా పైరు మోలిచిందండి ఎట్లా ఉందో తెలిసినా నిగనిగలాడుతూ ఆ వెన్ను చూస్తే అందరు ఆశ్చర్యపడి అందులో యూరియా అక్కడ ఎరువులు ఉన్నాయండి ఆ ఎరువుల ద్వారా చక్కగా వచ్చేసింది పైరు ఆహా ఇక ఆనందపడుతుంటే ఇంకా కోతకండి పదిహేను రోజులు టైం ఉందండి కోతకి అప్పుడు ఆ ఊర్లో ఎవరో చనిపోయినాడండి చచ్చిపోయినాడు ఏమి చేయాలి వాడిని శ్మశానం అంత ఖాళీ లేదండి అంతా బయరు పెట్టేశారు ఏమి చేయాలని చెప్పి ఒక ఉద్దేశం అందరూ కూడా మీటింగ్ చేసుకున్నారు ఇదిగో మనం అనుకోనటువంటిది జరిగింది ఎవరు చావరని చెప్పి అనుకుంటే ఒక చచ్చాడు కాబట్టి ఏం చేయాలి అని ఇప్పుడు సంఘంలో మనం అంత తీర్మానం చేసుకోవాలి ఒక ఆయన లేచాడు ఎవరింట్లో చనిపోయినాడో వాడి దొడ్డిలో పెట్టుకుంటే పోదా అన్నారండి ఇంకొక ఆయన ఇంకో రకంగా రకరకాలుగా చెప్పారండి ఇది ఆఖరికండి తీర్మానం చేశారు వాడి దొడ్డులోనే పెట్టుకోండి అంతేగాని శ్మశానం తున్నకూడదు ఇది శ్మశానం పాతి పెట్టకూడదు అన్నారు ఒక ఆయన నేర్చాడు ఏమండి శ్మశానులు కొంచెం స్థలం కనుక పైరు పెరిగేస్తే వాడిని ఎక్కడ పెట్టచ్చు కదా అన్నారు నాన్ అన్నారు ప్రైజ్ పోతుంది అది కనుక పెరిగేస్తే ప్రైజ్ పోతుంది ఈ విధంగానండి ప్రైజ్ కోసం చెప్పేసి వాళ్ళు ఈ ప్రకారం చేస్తే పాపం వాడు చూడండి చనిపోయిన వాడిని ఎక్కడ పెట్టాలి చెప్పండి మర్చిపోతున్నారు ఈ ప్రపంచం శాశ్వతం నా శరీరం శాశ్వతం ఈ భావం శ్రీకృష్ణ రామచంద్రుడు చెప్తున్నాడు ఆయుర్దాయం మహాచపలమైంది ఆ ఎత్తైనటువంటి చెట్టు యొక్క కొమ్మ ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచు బొట్టు మోస్తరున్నది ఈ జీవితం జాగ్రత్త అంటున్నాడు ఆయు పల్లవ కోన అగ్రలం బాంగోక్షణ బంగురం అని ఇంకొక చిన్న విషయం చెప్తున్నాడు చెట్లు బతుకుతున్నాయి ఎవరి జీవితం చెప్పుకోదగిందంటే చెప్తున్నాడు స జీవతి మనోయస్ మననేవతి మనసు ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా పరిశుద్ధంగా ఉండి ఎప్పుడు ఆత్మ ఎందు లయిస్తుందో అదే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు చూడు చక్కని సమాధి స్థితిలో ఆ మనసు మహాపవిత్రమైపోయి ఎప్పుడు సత్వగుణం విశుద్ధ సత్వాన్ని పొంది లయించిపోయిందో ఆ జీవితమే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు చూడండి తరవోపి జీవంతి చెట్లు బతుకుతున్నాయి జీవంతి మృగపక్షిణ జంతువులు బతుకుతున్నాయి కానీ అది చెప్పుకోదగినటువంటి జీవితం కాదు వృధా స వాడే పుట్టినటువంటి వాడు ఎవరు స జీవతి మనోయస్ మననే జీవతి మనసులో ఏ విధమైనటువంటి సంకల్పములు లేకుండా నిశ్చలమైనటువంటి నిర్వికల్పమైన ఆ సమాధి స్థితిలో ఎవడున్నాడో ఆ ధ్యానం ఎవరు నేర్చుకున్నారో వారి జీవితమే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు జర ఇంకొక శ్లోకం చెప్పి ఈరోజు విరమిస్తున్నాడు చూడు భోగ దూర్వాంకురా ఈ భోగములను ఎట్లా తెలుసండి ప్రాపంచిక విషయాల్ని దూర్వాంకురం దూర్వాంకురం అంటే ఏమిటి తెలిసిన గడ్డి ఒక పర్వతం ఉందేటండి ఆ పర్వత శిఖరం మీద పచ్చడి గడ్డి ఉన్నదట కింద ఒక లేడీ ఆ లేడీ అండి దాన్ని చూచింది ఆహా లేడీకండి పచ్చడి గడ్డి అంటే చాలా ఇష్టం చక్కగా భోంచేస్తుందండి కింద నుంచి చూచింది ఆ పర్వత శిఖరం మీద గడ్డి ఉన్నదని నెమ్మదిగా పైకి ఎక్కిందండి ఎక్కుతున్నది ఎక్కుతూ సరిగా ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి మెయ్యబోతుంటే కాలు జారిందండి కాలు జారి దొల్లి దొల్లి అగాధమైనటువంటి లోయలో పడిపోయి నాశనం ఆ దృష్టాంతం చెప్తున్నాడు ఎవరు రామచంద్రుడు చూడండి భోగ దూర్వంకురా జనులు ఏ విధంగా ఉన్నారంటే భోగములు అనేటువంటి గడ్డి తినడానికి బయలుదేరుతున్నారు చూడు ఆ గడ్డి అనే మాట మన సాహిత్యంలో కూడా చూడండి ఎవరైనా చెడ్డ పని చేస్తే ఏమంటారు ఇంకో వాడి గడ్డి తిన్నాడు అంటలేదండి చైరాని పని చేశాడనమాట అది ఈ లేడీ ఏ గడ్డి మీద వ్యామోహం చేత వెళ్ళి నాశనం అయిపోయిందో అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఈ ప్రపంచం సత్యమని చెప్పి అనుకునే ఈ భోగ మీద పరిగెత్తి గడ్డి తింటే తినేటువంటి పశువు మోస్తరు వెళుతున్నారంటాడు చూడు భోగ దూర్వంకురాకాంక్షే శ్రపాతం సుప్రభాతం అంటే తెలుసు ఆ భవిష్యత్లో మహాప్రమాదం జరగబోతుంది ఏమిటి గోతులో పడిపోతున్నాడు జీవితమే సర్వనాశనం అయిపోతున్నది అది ఎవరైనా గమనిస్తున్నారా చెప్పండి ఆ మృత్యువనే ఇటువంటిది వచ్చి వాడిని పతనం కలుగు జీవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా నాకు ఇటువంటి ట్రాజడీ ట్రాజడీ అంటే ఆపత్తు కలగబోతున్నదని ఎవరైనా ఆలోచిస్తున్నాడో చెప్పండి అది ఈరోజు రామచంద్రుడు చక్కగా ఆ వైరాగ్య భావాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో భోగదుర్వంకురా కాంక్షి శుభ్రపాతం గోతిలో పట్టమనేది తెలియదానికి అందువల్ల లేడీ వెళ్ళి అట్లా అమాంతంగా అయిపోయింది కానీ మానవుడికి అన్ని తెలుసు పశువుకి మానవుడికి మనం పోల్చకూడదండి ఈ పోల్చడం కేవలం దృష్టాంతం కోసం వారు శ్రీరామచంద్రుడు ఆ విధంగా చెప్పినాడే కానీ వాస్తవంగా పశువుమిటి మనుషుడు ఎవరండి పశువుకి తెలివి మానవుడికి అన్ని తెలుగులు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి చేప చేప నీళ్ళలో ప్రయాణం చేస్తుంటే ఈ జాలరి ఏం చేస్తాడంటే ఒక గాలం ఆ గాలానికి మాసం మొక్క తగిలించి వదులుతాడండి చేప దూరం నుంచి చూస్తుంది ఆహా ఎటువంటి ఆహారం అని చెప్పి దగ్గరికి వెళ్తుంది దానికి లోపల ఈ ముళ్ళు ఉన్నదని తెలియదండి ఏది చేపకి అజ్ఞానం చేత దాన్ని కొరికేస్తుంది ఆ కంఠంలో తగులుకుని నాశనం అయిపోతుంది ఈ దృష్టాంతం మన వేదాంతంలో చెబితే భర్తృహరి ఉన్నాడు చూడండి భర్తృహరి అనే మహారాజు ఏమి నచ్చల ఈ దృష్టాంతం ఏం బాగాలేదు అంటాడు కారణం ఏంటంటే తెలివి లేనటువంటి చేప కొరికింది తెలివి కలిగినటువంటి మానవుడు వీటి మీద ఎందుకు వ్యామోహం కలిగి ఉన్నాడు వీటికి వాడికి పోల్చడం ఏమైనా మంచిదా అంటాడు ఎవరు భర్తహరి తన శతకండి వైరాగ్య శతకంలో ఏమంటాడు తెలిసినా నిలదీసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేపాడు ఏమిటండి జంతువులు చనిపోతున్నాయి ఆ మాంసం చూచి చనిపోయిందంటే దానికి తెలివి లేదు దానికి ఏం కామన్ సెన్స్ లేదు బ్రెయిన్ లేదు కానీ మానవుడికి తెలియదు ఏమండి ఇప్పుడు అనేకమైన చెడ్డ చేస్తున్నాడు చెడ్డ చేస్తే తప్పు అని తెలియదు ఇప్పుడు దొంగ దొంగతనం పాపం అని తెలియదు దొంగతనంగా చేస్తే ఏదైనా శిక్ష పడుతుందని తెలియదు మరి ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నారు చెప్పండి అది తెలియకుండానా అది రేపు మూడవ అధ్యాయంలో వస్తుందండి అతకేన ప్రయుక్తోయం పాపం చరచిష అని చెన్నపి బి నియోజిత అర్జునుడు ప్రశ్న చేస్తాడు కృష్ణ అందరికీ తెలుసు కదా పాపం అనేది చాలా ప్రమాదం అని మరి తెలిసి కూడా పాపం ఎందుకు చేస్తున్నారు కనుక వీడి జంతువుతో పోల్చడం మంచిది కాదంటాడు ఎవరు భర్తహరి అజానందాహాత్మం చ ఇప్పుడు ప్రమిదలో దీపం వెలుగుతున్నది ఒక మిడత వచ్చి దాన్నెత్తినబడింది కాలిపోయింది ఎందుకు కాలింది దానికి తెలియదు ఈ విధంగా కాలుతుందని తెలియదు కాబట్టి దాంతో పడింది అంటాడు అజానందలభో దీపడి ఆ చేప కూడా తెలివి లేనందువల్ల కొరికేసింది దాన్ని మరి మానవుడు అన్ని తెలుసు కదా ఏ ఈ విధంగా ప్రమాదం వస్తుందని తెలిసి వాడు ఎందుకు అజ్ఞానంలో పడి నాశనం అయిపోతున్నాడు ఈ ప్రశ్న అడిగాడండి భర్త విజానంతో జటిలాన్ నము మా యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంది అన్ని తెలిసి వీడు గోతిలో పడుతున్నాడే అని ఈరోజు రామచంద్రుడు అండి చక్కని ఉపమానములు కొని చెప్పి జీవుడు బహుజాగ్రత్తగా ఉండాలి కాలం అనేది వృధా చేస్తున్నాడే అని పరితపిస్తున్నాడు రామచంద్రుడు చూడండి ఈ వైరాగ్యం అండి రేపు కూడా చక్కగా ఇంకా కొనసాగుతుంది విశ్వామిత్రుడు అంతా విన్న తర్వాత అండి ఒక్కరోజు జవాబు చెప్తాడండి సరే విశ్వామిత్రుడు ఎక్కువ బోధ చెప్పడండి రామచంద్రుడు రేపు వైరాగ్యం కూడా విని ఎల్లుండి ఒక్కరోజు విశ్వామిత్రుడు బోధ చెప్తాడు ఆ తర్వాత చివరి వరకు కూడా వశిష్ఠులు వారండి అద్భుతమైనటువంటి గంగా ప్రవాహం మోస్తరు వారు ఉపదేశం చేస్తారు ఇదంతా మనం వినబోతాం ఈరోజు ఇప్పుడు వైరాగ్య ప్రకరణం మధ్యభాగం పూర్తయింది ఈరోజు సాయంత్రం భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య అను కూర్చున్న విచారణ సరిగా ఆరున్నర గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది సమయం అయింది ఓంకారం జపం చేస్తాం ఓ